అనుబంధం పదిహేను ఓపనయ్య ఓపెనయ్య ఓపనయ తప్పులు ఎక్కడికి నెక్కడా తక్కువలు తక్కువే ధారణ ఎవ్వరికీ నెవ్వరో నవ్వులే నవ్వులు తప్పులే ఈ రవ్వలు చివ్వలే సిగ్గులు బొంకులే పొందులు కింకలే గిరులు వేంకటవి బుడా నీ జంకలే జంపులు